కలిగిస్తాడు నాకు ప్రమాదాన్ని ఆయన ఎలా తొలగిస్తాడు ఈ ప్రమాదము ప్రమోదముతో ఆయనకు బలేదు ఈశ్వరుడికి నీ ప్రమాదంతోనూ బదు నీ ప్రమోదంతోనూ పని లేదు ఎందుకని చక్రి సర్వోపగతుండు ఆయన కర్మచక్రానికి ఆధారంగా ఉన్నాడు కాల చక్రానికి ఆధారంగా ఉన్నాడు అందుకని ఆయనకి చక్రి అనిపేదు ఇలా జీవులందరినీ కర్మచక్ర ప్రభావం చేత గాని కాల చక్ర ప్రభావం చేత గాని పరిణమింపజేస్తూ ఆధార స్థానమునందు ఉన్న వాడెవడో వాడు ఈశ్వరుడు అదే ఆత్మ చదవండి అదే లక్షణములు అంటే ఈ సచైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు ఆత్మకు ఉపమేయంగా నిత్య నిర్మలంగా ప్రాణులను సాధకులను జ్ఞానుగు జ్ఞానులుగా మార్చుతూ తన స్వరూపంగా స్వస్వరూపంగా నిలిపే స్వభావము ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ ఒక నర్తకి నాటకం అక్కడ డాన్స్ చేస్తున్నారు ఏమిటి శ్రీకృష్ణుని అభినయిస్తుంది ఆవిడ కస్తూరి కౌస్గ్రే నవ్ కంచరతలే వేణు కరే కంకణం అని పాట వస్తోంది ఈ పాట శబ్ద ప్రమాణం మన మీద పనిచేసిందా పని చేయలేదా పనిచేసింది విన్నవాడి మీద పనిచేసింది ఏమిటయ్యా అక్కడ అభినయించి చూపిస్తోంది కరతలే వేణుం చేతిలో వేణు చూపెట్టింది పైన ఏమో తిలకని చూపెట్టింది వక్షస్థలం మీద కౌస్తభావం అని చూపెట్టింది ఇట్లా అభినయించి చూపెట్టేటప్పుడు ఇప్పుడు ఆ నర్తకీమణి కనపడుతోందా శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు చూసేవాళ్ళకి అంటే భౌతిక నేత్రాలకు ఎవరు కనపడుతున్నారు నర్తకీమణి కనబడుతోంది మనోనేత్రానికి ఎవరు కనబడుతున్నారు శ్రీకృష్ణుడు కనబడుతున్నాడు మనోనేత్రానికి అంటే మనసు కూడా ఒక నేత్రం ఉంది ఉందా లేదా ఇప్పుడు ఉంది మనసులో ఆల్రెడీ శ్రీకృష్ణుడు ఉన్నాడు మనసులో ఉన్న శ్రీకృష్ణుడిని వినబడుతున్న శబ్ద ప్రమాణంలో కనబడుతున్న అభినయ ప్రమాణంలో చూస్తున్నాడు ఇది మానవుడు తన మనోనేత్రంలో ఏది కనబడుతుందో దాన్నే ఈ జగత్తులో చూస్తున్నాడు దాన్ని అనుభవిస్తున్నాడు అది ప్రమాదమైన ప్రమోదమైన రెండు ముందు ఎక్కడ జరిగిపోతున్నాయి మనోనేత్రంలో జరిగిపోతున్నాయి ఏమండి మనోనేత్రమే ఆఖరా అప్పటి వరకు కనపడని భార్య భర్త వాళ్ళిద్దరూ ఒకరికొకరు వివాహానికి బిలిచూపుల టైంలో కనపడగానే ఈయనే నా భార్య ఈవిడే నా భర్త అని ఎలా నిర్ణయం అయిపోయింది రివర్స్ చెప్పాను అనుకుంటున్నారా అదే సత్యం ఈయనే నా భార్య ఈవిడే నా భర్తే సత్యం ఎందుకని ఒకటి అయ్యే ఉన్నావుగా నువ్వు రెండో పార్టీ కదా వెతుకుతున్నావు నీ ప్రతిబింబాన్ని వెతుకుతున్నావండి నువ్వు భర్త అయ్యే ఉన్నావు భార్యని వెతుకుతున్నావు కానీ నిజానికి నిన్ను భరించేవాడేవడా అని భర్తనే వెతుకుతున్నాడు ఈయన భార్య కూడా ఎవరిని వెతుకుతోంది ఆవిడ ప్రతిబింబాన్ని వెతుకుతోంది నాకు సరిపోయేవాడు అని సరే వీళ్ళిద్దరూ ఎదురు పడ్డారండి ఓకే తలకాయలు ఊపేశారు ఇప్పుడు తలకాయలు ఊపిన వారెవరు భౌతిక నేత్రాల యాక్సెప్టెన్స్ ఇచ్చిన వారెవరు మనోనేత్రాల ఏ దృష్టితో చూసాడు మనోనేత్రంతో చూసాడు ఏమండి ఇది సరిపోతుందా అన్నం చాలదయా అన్నం స్వరూప జ్ఞాన నిర్ణయం చేయడానికి ఈ భౌతిక నేత్రము చాలదు ఆ మనోనేత్రం కూడా చాలదు ఏం కావాలి మరి నివ్యందామితే చక్ష ఏమండి మానవులందరూ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు దేనికోసం ఈశ్వర కృప కావాలి ఈశ్వర కృప కావాలి ఈశ్వర కృప కావాలి ఈశ్వర ఈశ్వర కృప ఏం కావాలి దేనికి ఎందుకు కావాలి నీకు అదే ఏదో చింతామణి అనే ఒకటి ఉందటండి చింతలన్నీ తీర్చేసే మణి పేరు చింతామణి అది ఎక్కడుందో తెలియదు ప్రపంచంలో ఎవరికి కానీ అదో పెద్ద చింత ఆ చింతామణి ఎప్పటికీ దొరకదు ఎందుకని అది వస్తువు కాదు కాబట్టి అది పదార్థం కాదు కాబట్టి భూమండలం అంతా తవి చూసినా ఈ చింతామణిని ఎవరూ పట్టుకోలేదు కానీ చింతామణి దొరికితే మాత్రం చింతలన్నీ పోతాయి అని పెట్టుకున్నాడు మనసులో ఇప్పుడు మనోనేత్రానికి ఏం తెలిసింది చింతామణి దొరికితే నా చింతలన్నీ పోతాయి ఇది ఎప్పటికైనా అయ్యే పనేనా ఈశ్వరుడు కనపడినప్పుడల్లా నాకో చింతామణి ఇవయ్యా బాబు నాకో చింతామణి ఇవయ్యా బాబు అంటూ ఆయనేమో ఓ చింతకాయ చేతిలో పెట్టి పంపిస్తూ ఉంటాడు ఏమిటయ్యా చింత చచ్చినా పులుపు చావలేదురా బాబు నీకని చెప్పడం అన్నమాట అర్థమైందండి చింతలన్నీ వదిలిపెట్టి ఈశ్వరుణ్ణి ఆశ్రయించావు కదా ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన తర్వాత కూడా నేనేం వదిలిపెట్టలేదు చింత అమ్మని వదిలిపెట్టలేదు వెరీ డేంజరస్ ఈ మనో ఉన్న తగాద ఇది ఈ జ్ఞానమయమైన నేత్రం స్వరూప జ్ఞానమయమైన నేత్రం దివ్యం దదామితే చక్షుం ఆయన ఇచ్చాడు వరం ఈశ్వర కృప అంటే ఏమిటయ్యా దివ్య చక్షులను ఇచ్చాడు